మొహబ్బత్ఖాన్ రచయిత శ్రీశ్రీ రాజుగారు నపుంసకుడు అంచేత రాజ్యంలో రతనిషేధం విధించారు అయితే దానికి నిర్బంధ బ్రహ్మచర్య చట్టం అని పారిభాషిక పదం సృష్టించి ఆ పిమ్మట ఆజ్ఞ జారీ చేశారు యథా రాజా తథా ప్రజా స్మృతి పురాణాలు వేణువాళ్ళ ఘోషించడం రాజుగారికి తెలియని విషయం ఏది కాదు రాజులాగే ప్రజలు కూడా మారినప్పుడే దేశమంతా శాశ్వతంగా శాంతి సౌఖ్యాల్లో వాళ్ళు గట్టి నమ్మకంతోనే ఆ మహానుభావుడు మన్హతకారి నిషేధానికి చట్టరూపం తెచ్చి దేశం మీద ప్రయోగించాడు ఈ కథాకాలం ఇప్పటికీ ఐదు వందల సంవత్సరాలకు పూర్వమైనా రాజుగారిది మెచ్చుకోదగ్గ గొప్ప ప్రజాస్వామిక దృక్పథం రకరకాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పదిహేను మంది మేధావులను సమావేశపరిచి తన అభిప్రాయాన్ని చర్చకు పెట్టారు సభాసదుల్లో ఇద్దరు తప్ప మిగిలిన వాళ్లంతా రాజుగారి తమ అభిప్రాయాన్ని ప్రకటించకముందే ఈ అభిప్రాయంతో భేషరతగా ఏకీభవించిన రాజభక్తి పరులు రాజుగారి తీర్మానం పెట్టగాని జై జై భీష్మాచార్య అనే నినాదాలతో తమ సమ్మతిని తెలియజేశారు ఇంత ప్రాచీనమైన సంఘ సంస్కారాన్ని పునరుద్ధరించడంలో రాజుగారి ముందుచూపును భవిష్యత్తు పట్ల వారికి గల అకుంఠిత విశ్వాసాన్ని సభ్యమైన భాషలో సముచితంగా పూడుతూ టూకీగా ఉపన్యాసాలు కూడా చేశారు ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు ఉండడం సహజమైన తెలుసు కాబట్టి చేతులెత్తిన ఇద్దరికీ ఇతర బర్బరిన యంత్రల్లాగా తక్షణ మరణశిక్ష విధించలేదు వారిలో ఒకటి తన ఆస్థాన కవి కాంసవర్షభ క్రియాశక్తి రెండోవాడి సాక్షాత్తు తన ప్రధానమంత్రి కవిగారు ఏమిటి మీ అభ్యంతరం అని రాజుగారు ప్రశ్నించారు మరేం మహాప్రభో మన మహాకవులంతా శృంగారాన్ని రసాది దేవతగా కీర్తించారు ఈ యొక్క కొత్త చట్టం వల్ల ఆ యొక్క అమోహరసం పూర్తిగా ఇంకిపోతుందేమోనని భయపడుతున్నాను జీవితంలో ఇక రుచి అనేదే మిగలదని నాకు తోస్తోంది అని సవినీయంగా మనవి చేసుకున్నాడు క్రియాశక్తి రతికార్యంలో రుచి అంటూ ఏమీ లేదన్న స్వానుభవంతో తెలుసుకున్న రాజుగారు కవిగారి అభ్యంతరాన్ని తోచిరాజన్నాడు అప్పుడు ప్రధానమంత్రి ఏకాక గ్రహించి తటస్థంగా ఉండిపోతారని తప్పుకోవడానికి ప్రయత్నించాడు అలా కాదు మహత్తర కారణాలు మీ దగ్గరే ఉండవచ్చును అందువల్ల అల్ప సంఖ్యాకులు అధిక సంఖ్యాకులుగా మారిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి సంకోచం లేకుండా మీ అభిప్రాయాన్ని మనవి చేసుకోవచ్చు అన్నారు రాజుగారు ఇది ప్రకృతి విరుద్ధం అని నాకు తోస్తుంది అన్నాడు మంత్రిగారు ముక్తసరిగా అందులో ఎంత హాస్యం ఉందో ఏమో కానీ రాజుగారు పొట్ట చెక్కల ఎట్టినవడం మొదలెట్టారు తర్వాత సభా గుర్తుకొచ్చి మళ్లీ స్థిమితపడి మంత్రిగారు ఇంతేనా ఏమిటో అనుకున్నాను ప్రకృతి శక్తులను జయించడమే మానవుడి లక్షణం ప్రకృతికి బానిసగా పడి ఉంటే పాతకాలపాల వాటి నుండి మానవుడు బయటపడేవాడు అంచేత మీ వాదంలో పసలేదు విప్లవాత్మకమైన ఈ శాసనాన్ని విజయవంతంగా అమలు చేస్తే భావి చరిత్రకారులు నా పేరు సువర్ణాక్షపాలతో లిఖిస్తారని మర్చిపోకండి దయచేసి ఆ కీర్తి దక్కనివ్వండి కాదు పోదు అని మీరంతా తీర్మానానికి వ్యతిరేకిస్తే ఈ క్షణమే దాన్ని ఉపసంహరించుకోవడానికి సంసిద్ధుణ్ణి అన్నారు రాజుగారు తీర్మానం నెగ్గిపోయిందనే ధైర్యంతో అలాగే తీర్మానం నెగ్గింది ఆనాటి అర్ధరాత్రి నుంచి రతినిషేధం వచ్చింది ఆస్థానకవి అసంబరి సూచకంగా దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు శాసన పాఠాన్ని రాళ్ల మీద రాగిరేకుల మీద చెక్కించారు తాటాకుల మీద రాయించారు మూలమూలలా దండోరాలు వేయించారు ఇందువల్ల చాలామందికి ఉద్యోగాలు రాకపోయినా వ్యాపకాలు దొరికాయి వాటిని సద్యోగాలు అంటారు కాబోలు రాజుగారు శాసనమైతే జారీ చేశారు కానీ దాన్ని సజావుగా అమలు జరపడం మాటల అందుకు చాలా అదనపు సిబ్బంది కావలసి వచ్చింది ఆ సిబ్బందిని పోషించడానికి అదనపు పన్నులు వేయవలసి వచ్చింది శాసనాన్ని కఠినంగా అమలు చేయాలన్న ఉత్తర్వు తీసుకున్న రక్షక పఠశాఖలోనే చాలామంది రతనిషేధ వ్యతిరేకులు ఉన్నారని రాజుగారి గూఢచారులు రహస్య పత్రాలు దాఖలు చేసుకుంటున్నారు గూఢచారుల్లో కూడా చట్టం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తెలివైనవారు కాబట్టి రాజుగారు సులువుగానే పసికట్టారు శాసనాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడానికి మొదటి చర్యగా రాజుగారు వివాహ వ్యవస్థను రద్దు చేశారు వివాహితులందరూ నిర్బంధంగా విడాకులు తీసుకోవాలని కట్టడి చేశారు న్యాయస్థానాల సంఖ్య పెరిగినా నిరుద్యోగుల సంఖ్య పెరిగింది రాజుగారికి మరో ప్రశస్తమైన ఆలోచనతోచింది ఆడదాన్ని మొగాడు మొగాడిని ఆడది చూస్తేనే కదా రతిక్రియకి అవసరము అవకాశమును కాబట్టి తన రాజ్యంలో స్త్రీలను పురుషులను వేరు చేయాలి ఇందుకు వీలుగా దేశం ఉత్తర సరిహద్దు నుండి దక్షిణ సరిహద్దు దాకా ఇరవై ఏడుగుల గోడ నిర్మించాలి తూర్పు వైపున స్త్రీలను పడమర వైపున పురుషులను కేటాయించాలి ఇందుకు ఐదేళ్లు పట్టవచ్చును గాక అయినా ఇదే అత్యుత్తమమైన మార్గం ఇదే ప్రపంచంలో మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక అని కొంతమంది చరిత్రకారుల ఉద్దేశం కూడా అడ్డుగోడ నిర్మాణం నిరాటంకంగా జరిగిపోతుంది వందలాది కూలీలకు చేతి నిండా పని దొరికింది చరిత్రలో మొదటిసారిగా నిరుద్యోగాన్ని నిర్మూలించిన ఘనత కూడా మనరాజు గారికి దక్కింది గోడలు అవ్వడానికి ముందే తూర్పు వైపు అంతా ఆడవాళ్లు ఎడం తోలబడ్డారు గోడకు రెండు వైపులా నూరేసి గజాలకు ఒక్కొక్కడి చొప్పున ఆరేక భటుల జరిగింది ఇటున్న మగాళ్ళని అటున్న ఆడవాళ్ళని ఇటు రాకుండా అటకాయించడమే వాళ్ల నిత్య విధి రాజుగారు తరచూ నిజస్వరూపంతో గుర్ర మీద ఒకప్పుడు మారువేషంలో కంచరగాడి మీద మరొకప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నారు శాసనం ఉల్లంఘించిన వాళ్ళకి ఆరు నెలల మొదల ఏడాది కారాగార శిక్ష కాని ఎందువలన చరసాలన్నీ పలసగానే ఉన్నాయి స్త్రీ పురుషులు ఒకరినొకరు కలుసుకోవడానికి ఎటువంటి కొత్త ప్రక్రియలు కనిపెట్టారో అందుకు రక్షక రాజుగారు తన ఆంతరంగిక ఆలోచన మందిరంలో కూర్చుని దీక్షగా సమస్యను అధ్యయనం చేయడం ప్రారంభించారు శాస్త్రీయంగా విశ్లేషణ చేసి ఈ సమస్యకు రెండు ధ్రువాలు అన్నట్లు నిర్ణయించారు ఒకటి అతికార్యం జరగకూడదు రెండు ప్రజావృద్ది జరగాలి పరస్పర వ్యతిరేకమైన ఈ విభిన్న ధ్రువాలను సమన్వయపరచడం ఎలా సంఘంలో సమర్థులు సత్పురుషులు అయిన కొంతమందిని ఎంపిక చేసి మాత్రం తూర్పు వైపు వెళ్ళడానికి అదైన నెలకు రెండు మూడు మాత్రమే వెళ్లడానికి అనుమతిస్తూ రాగిబెళ్ళలను మంజూరు చేస్తే చాలా బాగుంది నిర్బంధ బ్రహ్మచర్యానికి అపరాధంగా స్వచ్ఛంద వ్యభిచారం ముఖ్యంగా సైన్యంలో ఒక పెద్ద అసంతృప్తి వ్యాపించినట్టుంది కాబట్టి ముందుగా వాళ్ళని హెచ్చు సంఖ్యలో తృప్తిపరచాలి పోని వాళ్ళని పెళ్లి చేసుకొనిస్తే బే వీల్లేదు అప్పుడు చట్ట ఉద్దేశమే విఫలమైపోతుంది రాగిబెళ్ళ పద్ధతి చాలా బాగుంది సైన్యం చట్టంలో లోపల అసహించుకుంటున్న వాళ్ళెవరో మరెవరో మన కుర్రకవులు వీళ్ల చేత ప్రబంధాలు చదవడం మానిపించినా భజన రాయించి పారితోషికాలు దొంగతనంగా వీళ్ళు నిషిద్ధ సంస్కృత సాహిత్యాన్ని చదువుతున్నట్టు రాజుగారికి తెలుసు అంచేత ఎందుకు వచ్చిన గొడవ వీళ్ళందరికీ తలవరాగిబెళ్ళ పారేస్తే వీల్లేదు వీళ్ళని తూర్పు దిక్కు వెళ్ళనీయకూడదు వెళ్ళనిస్తే ఇంకేమైనా ఉందా రాజుగారి మానసిక వ్యాధుల జాబితా ఇంతటితో పూర్తి కాలేదు తన తదనంతరం ఎవరు ఈ దేశాన్ని పాలించాలి వానరాగట ప్రాణపోకట చెప్పలేం కదా హఠాత్తుగా ఈ త్రివిక్రమ కీర్తి భూపాలుడు హరి అంటే ఆ తర్వాత పరమటి కొండల అవతలు తన దాయాది హరిశ్చంద్ర కీర్తి అమాంతంగా ఒక్క రక్త ప్రచుకైనా చిందించిన అహింసాత్మకంగా ఈ దేశాన్ని తన దేశంలో విలీనం చేసుకుంటాడు అందుకు ధర్మశాస్త్రం కూడా అంగీకరిస్తుంది తాను మరణించిన తర్వాత మరెవ్వరు రాజైనా మంచిదే కానీ ఆ హరిశ్చంద్ర కీర్తిగాడు మాత్రం ఈ గడ్డ మీద అడుగు పెట్టకూడదు పరమపదించిన వాళ్ళ నాన్న నరసింహకీర్తిగారికి పట్టమహిష్తో పాటు వందకు పైగా భార్యలు ఉన్నారు చచ్చిపోతున్న వాళ్ళు కాక వయసు చెల్లిన వాళ్ళు కాక ఇంకా తగు మాత్రం తన అంతఃపురంలోనే ఉన్నారు ఇన్నాళ్ళు వాళ్ళందరినీ తాను మాతృభావంతోనే చూసుకుంటూ వచ్చాడు రాజ్యానికి వచ్చిన కొత్తల్లోనే వారసత్వ ప్రశ్న రాజుగారిని ఎదుర్కొంది అప్పటికే వారి నపుంసకత్వం జగత్ప్రసిద్ధం పెద్దరాజుగారి పోయాక అంతఃపురం దినవారాలన్నీ సక్రమంగా జరిగిపోయిన తర్వాత మన రాజగారిలోని మాజీ మహారాణుల్లో ఏ ఒక్కరైనా గర్భం ధరించి ఉంటారేమో అని పరమరహస్యంగా ఆరాలు చేయించారు ఒక నలభై ఏళ్ల రాణారు గర్భవతి అని తెలిసింది కానీ ఏ వ్రతలోపం వలనో ఏ గ్రహచారం వలనో ఆవిడ గారికి గర్భస్రావం అయిపోయింది రాజవైద్యులు పిండాన్ని పిడతలో ప్రాణప్రతిష్ఠ చేయడానికి ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది అడ్డగోడ నిర్మాణం ప్రారంభించి ఐదేళ్లు దాటిపోయాయి బ్రహ్మాండంగా దేశంలో ఈ చివరి నుంచి ఆ చివరికి అడ్డుగోడలు ఇచ్చింది రతినిషేధం విజయవంతం సంతోషించాలో రాజవంశం నిర్మూలమవుతున్నందుకు దుఃఖించాలో తీరడం లేదు రాజుగారికి అలాంటి సమయంలోనే అవతార పురుషుల ఆవిర్భావం జరుగుతుంటుంది ఇప్పుడు అదే జరిగింది పరమటి ఒక గుహలో కొంతమంది మొగాళ్లకు ఒక యోగ్య బృంగవుడు కనబడ్డాడు తన పేరు నిధునానంద స్వామిని నూరేళ్ల నుంచి ఆ గుహలోనే సమాధిగా ఉన్నానని చెప్పారు వారం రోజుల్లో ఆయన మహత్యం గురించి బోల్డ్ కథలు వ్యాపించాయి అవి రాజుగారి చెవిని కూడా పడ్డాయి రాజుగారు ఒక గడ అట్టిపళ్ళు ఒక కుండ్రి పాలు తీసుకువెళ్లి యోగేశ్వరుని తమ గృహం పావనం చేయమని కాళ్ళ పడ్డారు పాలుతాగి పరమానంద భరితులైన నిధునానంద స్వామి రాజుగారితో అంతఃపురానికి వెళ్లారు అక్కడ ఒక మండలం పాటు సకల పరిచయలు స్వీకరించి నలభై రోజు రాత్రి అంతర్ధానం అయిపోయారు ఈ సంఘటనల వరుసలో తరువాతది కీర్తి చేసిన నరసింహకీర్తిగారి వితంతువులందరిలో అందమైన రాణిగారు గర్భం ధరించడం వచ్చిన మొదటి రోజే అచరికాలంలో నీకు తమ్ముడు పుట్టబోతున్నానని హామీ ఇచ్చారు యోగి పొంగోలు రాజుగారికి అలాగే పది నెలలు తిరిగేసరికి తమ్ముడు పుట్టనే కొట్టాడు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే తూర్పు భాగంలో ఉన్న చాలామంది గర్భంధరించారు ఒక్కొక్క నెల గడుస్తూ ఉంటే పిల్లల్ని కూడా కనిస్తున్నారు పురుష సంపర్కం లేకుండా రాణిగారికి కొడుకు పుట్టినట్టే తత్తిమ్మ వాళ్ళకు కూడా పిల్లలు పుట్టడానికి నిధనానంద స్వామివారి చలివే కారణమని రాజుగారు విశ్వసించారు దీనితో తన సమస్య జనాభా సమస్య రెండూ తీరిపోయినందుకు సంతోషించారు రెండేళ్లు గడిచాక అంతఃపురంలో యోగ పొంగులు మళ్లీ సాక్షాత్కరించారు రాజుగారు స్వామివారి కృతజ్ఞతతో సాష్టాంగ ప్రణామం చేశారు యోగేశ్వరులు ఇచ్చిన విభూతిని స్వీకరించారు యోగేశ్వరులు రాజుగారి తెప్పించిన వెప్పసారా పసందు చేస్తున్నారు అప్పుడు వేగుల వాళ్లు కుయ్యో అంటూ దేశం మీదకి పెద్ద తుర్కల దండ వచ్చి పడిందని మొత్తుకున్నారు రాజుగారు యోగేశ్వరుడు ఇద్దరూ అంతర్ధానం అయిపోయారు తుర్కల దండను ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన వాడు ఆస్థాన కవి కాంశ్యవర ప్రక్రియాశక్తి ఎలా ఢిల్లీ వెళ్ళాడో ఎలా పార్షిక భాష నేర్చుకున్నాడో ఎలా కోటలో పాగా వేశాడో ఏమో ఎడతెగనత కృషి ఫలితంగా తురకసేనలు రాజుగారి ముఖ్యపట్నంలో ప్రవేశించాయి తురకసేన అని పెద్ద మనిషి తనకు స్వాగతం ఇచ్చిన తెల్ల జెండాలను అర్థం చేసుకున్నాడు సైన్యాలన్నీ నలుగురు దండనాయకులు అధికారం కింద ఢిల్లీకి పంపించేశాడు తర్వాత నాలుగైదు రోజులకు ప్రజల్లో భీతావాహం తగ్గిందని తెలుసుకున్నాక ఆరు పెద్ద దర్బారు చేశాడు మిమ్మల్ని అందరినీ తురకమతంలో చేర్చే ఉద్దేశం నాకు లేదు అన్నాడు కరతాళధ్వనులు మెన్నువుంటాయి శ్రీ త్రివిక్రమకీర్తిగారి చిన్నతముడికి పట్టాభిషేకం చేసి తాను పెద్దవాడు నేను పరిపాలిస్తాను మొట్టమొదట రత నిషేధాన్ని రద్దు చేస్తున్నాను చప్పట్లు వివాహ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నాను అక్కడక్కడ చప్పట్లు అయితే ఒక్క షరతు ఈ విషయంలో ఏ హిందూ న్యాయశాస్త్ర ప్రకారం కాకా మా మహమ్మదీ షరీత్ ప్రకారం ఒక పురుషుడు ఐదుగురు భార్యల దాకా వివాహం చేసుకోవచ్చు పెద్ద పెట్టున చప్పట్లు అవును తప్పేముంది భారతంలో ఒక స్త్రీకి ఐదుగురు భర్తలైతే ఇప్పుడు ఒక పురుషుడికి ఐదుగురు భార్యలు బాగానే ఉంది అనుకున్నారు అందరూ ఇదంతా సేనాని పార్షిక భాషలో ఉపన్యసిస్తే ఆ స్థానికవి తెలుగులోకి తర్జుమా చేశాడు సేనానికి ఒకే ఒక్క విషయం అంతుపట్టలేదు రాణిగారికి ఏకాక వేలాది స్త్రీలకు కూడా స్వామివారే గర్భాధానం చేశారా అని ఏమో హిందువుల్లో మాత్రం ఎందుకు మహానుభావులు ఉండకూడదు అనుకున్నాడు ఆయన అడ్డగోడ కింద ఇట్టునుంచి ఆడవాళ్లు అట్నుంచి మగవాళ్ళుతో విన సొరంగాలు చాలా ఉన్నాయన్న రహస్యం ఎవరో బయటపెట్టిన తర్వాత సాహెబ్ గారికి సందేహ నివృత్తైంది అయినా ఆడవాళ్లు కానీ మగవాళ్లు కానీ తామే ఆ పని చేసినట్లు ఒప్పుకోలేదు అదంతా పందికొక్కల పని అయి ఉంటుంది అన్నారు బాలరాజుకు మొహబ్బత్ ఖాన్ అని పేరు పెట్టి మహమ్మద్ యసేనా అని పద్దెనిమిది సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా పరిపాలన చేశారు జ్యోతి మాసపత్రిక దీపావళి సంచిక పంతొమ్మిది